ీగరుభ్యో నమ హరి ఓమహాగాధిపతారాయణసమాంభా వ్యాసంకరమధ్యమా అస్మార్యపర్య వందే గురుపరంపరా ారాయణ నమస్కృత ఆర్షవాంగ్మయంలో శ్రీ మహాభారతానికి ఉన్న స్థానం ఎంతో ఉన్నతమైంది సామాన్యమానవుడి మొదలు పరిణితి ప్రజ్ఞ ఉన్న విద్వల్లొకం వరకు నిత్యోపయుక్తం అందుకే మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధి పొందింది మహాభారతాన్ని పంచమవేదం అనటంలో వేదంలో చెప్పిన ప్రవృత్తి ధర్మం అర్థకామాల్ని ధార్మిక మార్గంలో సంపాదిస్తూ జీవించటం అట్లాగే నివృత్తి ధర్మం మోక్షానికి కావలసిన జ్ఞాన సముపార్జన అనే రెంటినీ మహాభారతం మనకు విపులంగా తెలుపుతుందని అర్థం వైదిక ధర్మాన్ని సనాతన ధర్మం అంటాం సనాతనం అంటే సదాతన ఎల్లప్పటికీ అన్వయించేది అని అర్థం దేశకాల భేదం లేని సార్వకాలీన సార్వభౌమ ధర్మం భారతంలో అడుగడుగున అనేక ఉపాఖ్యానాల్లో మనకు గోచరిస్తుంది మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సారసంగ్రహంలోని అనుశాసన పర్వాన్ని శ్రవణం చేద్దాం శ్రీ ఓం స్వస్తి శ్రీగణేశాయ నమ మహాభారత సారసంగ్రహం అనుశాసన పర్వం యుతిష్ఠిరుని మానసిక శాంతిని కోరుతూ భీష్ముడు అనేక ఉపాఖ్యానాలు మహాపురుషుల మధ్య జరిగిన సంవాదాలు చెప్పాడు అయినా కూడా ఎందరో మహారాజులను తన బంధువులను యుద్ధంలో సంహరించి మహాపాపం చేశానను ఆలోచన యుధుష్టిని మనస్సునుండి తొలగలేదు అతడు భీష్మునితో పితామహ ఇన్ని విధాల శమాన్ని నీవు బోధిస్తున్నావు కాని స్వయంగా మహా పాపకర్మ చేసిన నా మనస్సులో శాంతి కలగటం లేదు శలతల్పం మీద శేణించి రక్తం స్రవిస్తూ నా శరీరంతో బాధపడుతున్న నిన్ను చూస్తుంటే నా మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను దుర్యోధనుడు చూడవలసి రాలేదు అందుచేత అతడు చాలా అదృష్టవంతుడని అనుకుంటున్నాను ఇదం తు తాతరాష్ట్రస్య శ్రేయో మన్యే జనాప అవస్థాం సంప్రాప్తం యదసౌ న పశ్యతీ మేం కూడా యుద్ధంలో మరణించి ఉంటేనే బావుండేది అనుకుంటున్నాను అన్నాడు భీష్ముడు అతణ్ణి ఓదారుస్తూ అంటూ ఉన్నాడు మహాభాగా కర్మల స్వరూపం చాలా సూక్ష్మంగా ఉంటుంది ఇది ఇంద్రియాలకు తెలియనిది అలాంటి కర్మలకు అధీనుడవైన నీవే దీనికింతకీ కారణమని ఎందుకనుకుంటున్నావు ఈ సందర్భంలో భీష్ముడు గౌతమి వ్యాధ సర్పా మృత్యు కాల జరిగిన సంవాదాన్ని ఉదాహరించాడు గౌతమి అనే ఒక వృద్ధురాలైన తాపసి పుత్రుణ్ణి పాము అతడు మరణించాడు అర్జునకుడను బోయేవాడు ఆ పామును పట్టి పాశాలతో బంధించి గౌతమి దగ్గరికి తీసుకుని వచ్చి పూజ్యురాలా నీ పుత్రుణ్ణి కరసి చంపింది ఈ సర్పమే దీన్ని అగ్నిలో పొడవేసి కాల్చివేయమంటావా లేక ముక్కలు ముక్కలుగా ఖండించమంటావా అని అడిగాడు అప్పుడు గౌమతి అర్జునకా దీనిని చంపకూడదు విడిచిపెట్టు జరగవలసింది జరుగుతుండగా ఆ విషయం తెలుసుకొనకుండా తానే గొప్పవాడని ఎవడనుకుంటాడు దీనిని చేత నా పుత్రుడు మళ్లీ జీవించడు ఇది జీవించి ఉండటం వల్ల నీకు వచ్చే నష్టం ఏమిటి అన్నది దీనిని విడిచిపెట్టకూడదు దీనిని విడిస్తే ఇంకా ఎందరినో ఇది చంపవచ్చు ఒక్కదాని రక్షించటం కంటే చాలా మందిని రక్షించటం మంచిది అందుచేత దీన్ని చంపివేస్తాను అన్నాడు వ్యాధుడు గౌతమి ఆ సర్పాన్ని చంపటానికి ఏమాత్రమూ అంగీకరించలేదు అప్పుడు పాశాలతో బంధింపబడి కొనవూపురితో ఉన్న ఆ సర్పం మనుష్యవాక్కుతో అర్జునకా నీకీ విషయంలో స్వాతంత్రం ఏమీ లేదు నన్ను మృత్యు ప్రేరేపించటం చేత నేనిలా చేశాను అతని మాటను పట్టి నేను ఇలా చేశాను కోపం చేత కాని నా ఇష్ట ప్రకారం చేయలేదు దీనిలో నా పాపం నా అపరాధం ఏముంది అని అడిగింది నువ్వు ఇతరుల ప్రేరణ చేతనే చేసినా చేసినది నువ్వే కదా అందుచేత నీవు కూడా అపరాధివే మట్టితో కొండ తయారు చేయటానికి చక్రమూ చక్రం తిప్పే దండమూ ఎలా కారణం అంటారో అలాగే నువ్వు కూడా కారణమే నువ్వు కారణం అని ఒప్పుకుంటున్నావు కూడా అందుచేత నేను దండించవలసిందే అన్నాడు అర్జునకుడు కొండ తయారవటానికి దండమూ చక్రమూ మొదలైనవన్నీ ఎలా కారణాలో అలాగే నేను కూడా కారణం అయితే అవ్వవచ్చును కాని నేనొక్కడినే కారణం కాదు కదా దీనిలో ఏదైనా కిలిబిషం ఉంటే అది సమవాయానికి అంటే చాలామంది సముదాయానికి చెందింది కదా అన్నది సర్పం ఇతరులు ఎవరైనా ప్రేరేపించినా ఆ పనిచేసిన వాడు నీవే కదా అందుచేత బాలుణ్ణి చంపిన నిన్ను తప్పక దండించాలి అన్నాడు అర్జునకుడు ఆ మాటలు విని సర్పం వ్యాధ దక్షిణమీద ఆశతో ఋత్విక్కుల హోమం చేసినా దాని ఫలం వారికి చెందదు వాళ్లచేత ఆ పని చేయించిన యజమానికే చెందుతుంది అదేవిధంగా ఈ పాపం నాకు చెందదు అన్నది వీళ్లు ఇలా వాదించుకుంటూ ఉండగా మృత్యూ వచ్చి సర్పంతో సర్పమా నన్ను కాలం ప్రేరేపించడం చేత నేను నిన్ను ప్రేరేపించాను అందుచేత ఈ పాపం నీకూ చెందదు నాకు చెందదు వాయు మేఘాలను ఇటు అటు లాగినట్లు కాలం జగత్తులోని సకల వస్తువులను దానికిష్టం వచ్చినట్లు తిప్పుతూ ఉంటుంది పంచమహాభూతాలు సూర్యచంద్రులు విష్ణువు ఇంద్రుడు నదులు సముద్రాలు అన్నింటినీ కూడా కాలమే నడిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు నేను దోషుణని ఎలా అంటావు నేను దోషణైతే నువ్వు కూడా దోషవే అవ్వాలి అన్నాడు మృత్యు నువ్వు దోషువును నేను అనటం లేదు నీ చేత ప్రేరేపించబడి నేనిలా చేశాను అని మాత్రమే నేనంటున్నాను కాలంలో కూడా దోషం ఉందా లేదా అనే విషయం కూడా ఇప్పుడు మనకు చర్చనీయమైన అంశం కాదు ఈ దోషం నాకు చెందక మృత్యువునకు చెందకాలానికి చెందితే చెందవచ్చు చెందకపోవచ్చు కూడా ఇక్కడ మనం గ్రహించవలసింది మేమందరము పరాధీనులం అస్వంత్రులం అనే విషయమే అన్నది సర్పం మృత్యువుతో ఇలా చెప్పి సర్పం లుబ్ధకునితో అర్జునక మృత్యువు ఏముందో విన్నావు కదా అందుచేత నిరపరాధినైన నన్ను పీడించకు అన్నది అప్పుడు లుబ్ధకుడు నేను మీ ఇద్దరి మాటలు కూడా విన్నాను మృత్యువు చెప్పినట్లు నీతో పాటు మృత్యువు కూడా అపరాధే మీరిద్దరూ అపరాధులే చేసిన పని చేయలేదనటం ఎలా కుదురుతుంది నిన్ను వధించవలసిందే అన్నాడు వాళ్ళు ఈ విధంగా వాదించుకుంటూ ఉండగా అక్కడికి కాలం వచ్చి ఆ ముగ్గురితో ఇలా అంది లుబ్ధకా ఈ బాలుని మరణానికి నేను కాని ఈ మృత్యువుగాని ఈ సర్పంగాని ప్రేరకులం కాదు ఈ బాలుడు చేసిన కర్మయే ప్రేరకం అదే వీని మరణానికి కారణం మన కర్మకు లొంగిన వాళ్లమే అది ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది జగత్తంతా ఆ మాటలు విన్న గౌతమి అర్జునక కాలం కాని మృత్యువు కాని సర్పంగాని నా పుత్రుడి మరణానికి కారణం కాదు వాని కర్మయే అందుకు కారణం నేను కూడా నా పుత్రుడు మరణించవలసిన కర్మ చేసి ఉంటాను అందుచేత సర్పాన్ని విడిచిపెట్టు అంది అర్జునకుడు ఆ సర్పాన్ని విడిచిపెట్టాడు మృత్యువు కాలము సర్పమూ కూడా ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు గౌతమి అర్జునకుడు కూడా శోకం విడిచి సుఖంగా ఉన్నారు అందుచేత యుధిష్ఠిరా లోకంలో ప్రతి ఒక్కరూ తమ తమ కర్మల చేత ఏర్పడిన లోకాలకు వెళుతూ ఉంటారు నువ్వు శోకం విడనాడి ప్రశాంత చిత్తడవై ఉండు సర్వజనక్షయం అనేది నువ్వు చేయలేదు దుర్యోధను చేయలేదు ఇది చేసింది కాలమే తృతం కర్మ నాపి నావై కాలే తృతం విద్ధి నిహత ఏన పార్థివాహ భీముడు చెప్పిన ఈ సంవాదం వినగానే యుధిష్ఠుని మనస్సు తేలికబడింది యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ధర్మానికి రాజ్యపాలనాదులకు సంబంధించిన ప్రశ్నలు అడగ్గా అతడు మళ్లీ అనేకమైన ఉపాఖ్యానాలు సంవాదాలు చెబుతూ ఆ విషయాలన్నీ బోధించాడు ఇంద్ర సుక సంవాదం లోకంలో కొందరు సత్పురుషులు ఏ విధంగా స్వామిభక్తులై భావంతో ఉంటారో విశదీకరించటానికై భీష్ముడు యుధిష్ఠినికి ఇంద్ర సుఖ సంవాదం చెప్పాడు ఒక లుబ్ధకుడు విషం పూసిన బాణాలు ప్రయోగిస్తూ అరణ్యంలో మృగాలను వేటాడుతున్నాడు విషదిగ్ధమైన ఒక బాణం పొరపాటున పుష్పఫలాదులతో చాలా అందంగా ఉన్న ఒక చెట్టుకు గూర్చుకుంది విషవేగానికి ఆ చెట్టు ఆకులు పండ్లు మొదలైనవి పూర్తిగా రాలిపోయి ఎండిపోయింది ఒక చిలక ఆ చెట్టు మీదనే పుట్టి దాని దానిమీదనే పెరిగి దానినే ఆధారంగా చేసుకుని జీవిస్తుండేది ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయినా కూడా ఆ చిలుక దాని త్వరలోనే నివసిస్తూ ఆహారాదులు లేక అది కూడా కృషించిపోతూ ఉన్నది అది చూసి దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో ఆ చిలుక దగ్గరికి వచ్చి నువ్వు ఈ చెట్టును విడిచిపెట్టకుండా దీనినే అంటిపెట్టుకుని ఉన్నావెందుకు అని అడిగాడు అప్పుడా చిలుక తల వంచి అతడికి నమస్కరించి దేవరాజా తపస్సు చేత నీ ఎవరువో తెలుసుకున్నాను నీకు స్వాగతం అన్నది అది విని ఇందుడు చాలా సంతోషించి మనసులో దానిని ప్రశంసించి ప్రక్కనే ఇన్ని మంచి చెట్లుండగా ఈ ఎండిపోయిన చెట్టునే ఆశ్రయించుకుని ఉన్నావేమి అన్నాడు అప్పుడు ఆ చిలుక నిట్టూర్చి శచీపతి దైవాన్ని ఎవరూ అతిక్రమించజాలరు నేను ఈ చెట్టు మీదనే పుట్టాను మంచి గుణాలు అలవరుచుకొన్నాను శత్రుబాధ కూడా ఏమీ లేకుండా హాయిగా ఉంటున్నాను ఈ వృక్షం చాలా బాగున్న కాలంలో దీనిని ఆశ్రయించి బతికిన నేను ఎలా విడవగలను అనుక్రోశం ప్రేమతో కూడిన జాలి అనేది సత్పురుషుల అత్యుత్తమమైన ధర్మం అనుక్రోషం ఉన్నవాడు సత్పురుషులకు ప్రీతిపాత్రుడవుతాడు అనుక్రోశోహి సాధూనా మహద్ధర్మక్షణం అనుక్రోశ్చ సాధూనా పరాం ప్రీతి ప్రయచ్చతి అన్నది దీని సద్బుద్ధికి సంతోషించి ఇంద్రుడు నీకేమి కావాలి అని అడగ్గా ఆ చులుక ఈ వృక్షాన్ని మళ్లీ జీవించేటట్లు చెయ్యి అని కోరింది ఇంద్రుడు ఆ వృక్షం మీద అమృతం చల్లగా అది యథాపూర్వంగా పత్రపుష్ప ఫలాదులతో నిండి మనోహరమైన వృక్షంగా మారింది దైవం కంటే కూడా పురుషకారం శ్రేష్టం అని చెప్పుట దైవ పురుషకారాలలో ఏది శ్రేష్టమని యుధిష్ఠుడు ప్రశ్నించగా భీష్ముడు చెబుతూ ఉన్నాడు ఫలం లేకుండా బీజం ఉండదు బీజం లేకుండా ఫలం ఉండదు బీజం నుండే బీజం పుడుతుంది ఫలం కూడా బీజం నుండే పుడుతుంది వ్యవసాయదారుడు క్షేత్రంలో ఎలాంటి బీజాన్ని నాటుతాడో అలాంటి ఫలమే పొందుతాడు సుకృత దుష్కృతాల వల్ల వాళ్లకి అనుగుణమైన ఫలమే లభిస్తుంది క్షేత్రం కాని చోట బీజం ఉంచినా ఏ విధంగా అది నిష్ఫలమవుతుందో అట్లే పురుషకారం లేకుండా దైవం ఫలాన్ని ఇవ్వలేదు యథాబీజం వినా క్షేత్రముప్తంభవతి నిష్ఫలం తథా పురుషకారేణ దైవం నీధ్య పురుషకారం క్షేత్రమైతే దైవం బీజం క్షేత్రబీజాలు కలుస్తేనే సస్యం పెరుగుతుంది క్షేత్రం దైవం బీజముదాహృతం క్షేత్రబీజ సమాయోగా తమృధ్యతే కర్మ వల్ల కలిగిన ఫలాన్ని కర్తయ్యే అనుభవిస్తాడు ఇది ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నదే మంచి పని చేస్తే సౌఖ్యం కలుగుతుంది చెడ్డ పని చేస్తే దుఃఖం కలుగుతుంది అంతటా చేసిన దానికే ఫలం లభిస్తుంది కాని చేయనదానికి ఫలం ఏదీ లభించదు శుభేన కర్మణ సౌఖ్యం దుఃఖం పాపేన కర్మణ కృతం ఫలతి నా కృతం భుంజటే క్వచిత్ పురుష ప్రయత్నం చేస్తే దైవం దాన్ని అనుసరించి సహకరిస్తుంది ఏ పని చేయని వానికి దైవం ఏమీ ఇవ్వజాలదు కృతపురుషకారోర్తమగ్రతేచిద్మర్హతి ఎంతో మంది మహారాజులు చక్రవర్తులు తాము చేసిన కర్మలను పురుష ప్రయత్నాన్ని బట్టియే సుఖదుఖాలను పొందినట్లు వింటున్నాం ఎంతో మంది మహారాజులు చక్రవర్తులు తాము చేసిన కర్మలను పురుష ప్రయత్నాన్ని బట్టి సుఖదు పొందినట్లు వింటున్నాం అందుచేత పురుష ప్రయత్నం లేని దైవం ఫలించదు తైలం క్షీణిస్తే దీపం క్షీణించినట్టు కర్మ క్షీణిస్తే అంటే పురుష ప్రయత్నం సన్నగిలితే దైవం కూడా దుర్బలం అవుతుంది యథాతైల క్షయా దీప ప్రహ్రాసముపగచ్చ తథా కర్మక్షయా దైవం ప్రహ్రాసముపగచ్చతి మహేశ్వరుని మాహాత్మ్యము మహేశ్వరుని మాహాత్మ్యాన్ని గురించి నేనుండి వినాలని ఉంది ఇది చెప్పవలసిందిగా కోరుతున్నాను అని యుధిష్ఠుడు ప్రార్థించగా భీష్ముడు మహేశ్వరుని మాహాత్మ్యాన్ని చెప్పే సామర్థ్యం నాకు లేదు కృష్ణుడు అనేక పర్యాయాలు తపస్సు చేసి మహేశ్వరుణ్ణి సంతోషపెట్టి అనేక వరాలు పొంది ఉన్నాడు భగవంతుడైన మహేశ్వరుడి గుణాలను పరిపూర్ణమైన విభూతిని చెప్పగలవాడు కృష్ణుడొక్కడే ఏష శక్తో మహాబాహుర్వక్తుం భగవతో గుణా విభూతించేనా సత్యాం మాహేశ్వరీం నృపా అని అంటూ మహేశ్వర విభూతిని శివస్రనామాల వైశిష్ట్యాన్ని గూర్చి చెప్పవలసిందిగా ప్రక్కనే ఉన్న కృష్ణుణ్ణి కోరాడు అప్పుడు కృష్ణుడు పన్నెండు సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చే పరమేశ్వరుణ్ణి ఆరాధించి రుక్మిణీయంద మహావీరుడైన చారుధేష్ణుడు సుచారువు చారువేశుడు యశోధరుడు చారుశ్రవుడు చారుయసుడు ప్రద్యుమ్నుడు శంభువు అను పుత్రులను పొందినట్లు జాంబవతి కూడా పుత్రులను కోరగా మళ్లీ ఆ విధంగా తపస్సు చేసి శివుడి అనుగ్రహం పొందినట్లు అతి వర్ణించి చెప్పాడు ప్రసంగవశం చేత భీష్ముడు అనేక ధర్మాలను యుధిష్ఠుడికి బోధించాడు అవన్నీ ఉంటూ యుధిష్ఠిరుడు పితామహ సాక్షా నారాయణుడు నీ ఎందు ఎంతో స్నేహభావంతో నిన్ను సేవిస్తున్నాడు అట్టి నారాయణుని మహాత్మ్యాన్ని నీవు నాకు ఇక్కడనే ఉన్న రాజులకు చెప్పి మమ్మల్ని అనుగ్రహించు అని కోరాడు ఆ మాటలు విన్న భీష్ముడు యుధిష్ఠిరా నేను పూర్వం పెద్దలు చెప్పగా విన్న ఈ వాసుదేవుని మాహాత్మ్యాన్ని శివపార్వతుల మాహాత్మ్యాన్ని ఊర్చి చెబుతాను విను అని అంటూ చెప్పటం ప్రారంభించాడు కృష్ణుడు పుత్రులను కోరుతూ పన్నెండు సంవత్సరాలు వ్రతం పాటిస్తూ హిమవత్పర్వత ప్రాంతం మీద నివసిస్తుండగా అతనిని చూడటానికి పర్వత నారదాదుడు కృష్ణద్వైపాయనుడు ధౌమ్యుడు దేవలుడు కాశ్యపుడు హస్తి కాశ్యపుడు మొదలైన మహర్షులు ఆ పర్వతం మీదికి వెళ్లారు ఆ ఋషులందరూ కృష్ణుడితో అనేక విషయాలను గుర్చి మాట్లాడుకుంటుండగా వ్రతాచరణం అనే ఇంధనం చేత రగులు నారాయణ తేజస్సు కృష్ణుడి ముఖం నుండి హఠాత్తుగా ఆవిర్భవించింది ఆ మహాగ్ని ఆ పర్వత శిఖరం మీద ఉన్న వృక్షాదులను సకల ప్రాణిజాతాన్ని దహించి తిరిగి వచ్చి శిష్యుడు గురూపాదాలను స్పృశించినట్లు కృష్ణుడి పాదాలు స్పృశించింది ఆ పర్వతం దగ్ధమైపోవటం చూసి కృష్ణుడు తన సౌమ్యములైన చూపులు దానిమీద ప్రసరింపజేసి వెంటనే ఆ పర్వతం వెనుకటి వలె వృక్ష మృగాదులతో నిండి మనోహరంగా కనబడేటట్లు చేశాడు ఇదంతా చూడగానే ఆ ఋషి పుంగవులందరూ ఆశ్చర్యచకుతులయ్యారు అప్పుడు కృష్ణుడు ఆ ఋషులతో నేను తీవ్రమైన వ్రతానుష్ఠానంలో ఉండటం చేత నాలోని తేజస్సు క్షుబ్ధమై పైకి వచ్చింది నేను తపస్సు చేత ఆరాధించగా మహేశ్వరుడు నీ తేజస్సులోని అర్ధభాగం పుత్రుడిగా జనిస్తుంది అని అన్నాడు ఆ విధంగా తేజస్సు బయటకు వచ్చి పర్వతాన్ని దహింపజేసి నా పాదాల దగ్గర వాలింది అందుచేత తపోధనులు దీన్ని చూసి మీరేమీ భయపడకండి మహామునుడారా మీరందరూ తపస్సంపన్నులు అన్ని లోకాలలో సంచరించి అనేకమైన అద్భుత విషయాలు చూస్తూ ఉంటారు ఆ విషయాలేమైనా ఉంటే చెప్పండి ఎందుచేతంటే సజ్జనులు చెప్పిన విషయాలు విశ్వసింపుదైనవై పర్వతం మీద వ్రాసిన వ్రాతవలే లోకంలో శాశ్వతంగా నిలిచిపోతాయి శ్రద్ధేయ సజ్జన శ్రవణం గత చిరం తిష్టతి మేదిన్యా శైలేఖ్యమివాచితం అన్నాడు ఆ ఋషులందరూ కృష్ణుణ్ణి స్థుతిస్తూ అక్కడే నారదుడితో దేవర్షి పూర్వం హిమవత్పర్వతం మీద మనం చూసిన ఆ అద్భుత విషయాన్ని కృష్ణుడికి చెప్పు అన్నాడు నారదుడు చెప్పటం ప్రారంభించాడు మహాదేవుడు ఒకనాడు సకల భూతగణాలు దేవతలు సేవిస్తుండగా హిమవత్పర్వతం మీద ఆశీనుడై ఉన్నాడు ఉమాదేవి తన పరివారంతో వెనక నుండి వచ్చి ఆట కోసం మహేశ్వరుడి రెండు నేత్రాలు రెండు చేతులతో మోసివేసింది వెంటనే మహేశ్వరుడి ఫారలోచనం తెరచుకుని ఆ హిమవత్ పర్వత ప్రాంతం అంతా ఆ నేత్రం నుండి బయలుదేరిన అగ్నిజ్వాలతో పూర్తిగా దగ్ధమైపోయింది తన తండ్రి గారికి హఠాత్తుగా ఈ ఆపద వచ్చినందుకు ఉమాదేవి చాలా భయపడింది అప్పుడు మహేశ్వరుడు ఆ పర్వత ప్రాంతం మీద తన ప్రీతి పూర్ణమైన ప్రసరింపజేశాడు అప్పుడు ఆ పర్వతం వెనుకటి అయిపోయింది ఈ విధంగా అగ్నిజ్వాలను విజృంభించటానికి కారణం ఏమిటి అని ఉమాదేవి వినయపూర్వకంగా ప్రశ్నించగా మహేశ్వరుడు నువ్వు తెలివి తక్కువతనం చేత నా నేత్రాలు రెండూ మూసివేశావు దానితో జగత్తంతా అంధకార బంతురం అయిపోయింది అందుచేత తృతీయ నేత్రం తెరవవలసి వచ్చింది అని చెప్పాడు ఆ తరువాత ఉమామహేశ్వరుల మధ్య అనేకమైన ధార్మిక విషయాలను గురించి సుదీర్ఘమైన సంవాదం జరిగింది అంటూ దాన్నంతటినీ నారదుడు కృష్ణాదులకు తెలిపాడు నారదుడు చెప్పిన ఆ వృత్తాంతం అంతా విన్న ఋషులు కృష్ణుడితో కృష్ణ ఆనాడు మహేశ్వరుని సన్నిధిలో ఎలాంటి అద్భుతమైన విషయం చూశామో అలాంటిదే ఈనాడు నీ సన్నిధిలో చూశాం నీకు తెలియనిదంటూ త్రిలోకాలలోనూ ఏదీ లేదు అయినా మా చాపల్యం చేత నువ్వు చెప్పమన్నావు కాబట్టి ఈ విషయం ఉమామహేశ్వర సంవాదం నీకు చెప్పాం మేము వెళ్లి వస్తాం నీకు నీతో సమానుడు లేదా నీకంటే విశిష్టుడు అయిన పుత్రుడు కలుగుగాక అని అంటూ కృష్ణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్లిపోయారు కృష్ణుడు తపశ్చర్య పూర్తి చేసుకుని ద్వారకకు తిరిగి వెళ్లాడు పది మాసాలు పూర్తి అయిన తర్వాత రుక్మినికి వంశోద్ధారకుడైన మహావీరుడైన పుత్రుడు జన్మించాడు యుధిష్ఠిరా ఆ కృష్ణుడు స్నేహభావంతో మిమ్మల్ని రక్షిస్తున్నాడు మీరు స్నేహంతో అతన్ని ఆశ్రయించి ఉన్నారు మీరు నారాయణుణ్ణి ఆశ్రయించి ఉండటం వల్లనే మీకు జయమూ కీర్తి సమస్తమైన పృథివీ లభించాయి తవ పాయ కృత్స్న తవ కీర్తిస్తాతుల తవేయృ దేవి కాలమే ఈ జనులందరినీ యుద్ధరంగంలో సంహరించింది మమ్మల్ని అందరినీ వధించింది కాలమే కాలమే పరమేశ్వరుడు కాలేనాయన సర్వ నిహతో రణమూర్ధనీ వయంచోహీ పరమేశ్వర అందుచేత నువ్వు ఏమాత్రమో శోకించకుండా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించు కృష్ణుడి అనుగ్రహం చేత నీకు అన్ని విధాలైన శ్రేయస్సులు లభిస్తాయి భీష్ముని మాటలు విన్న ధృతరాష్ట్రుడో మొదలైన రాజులు నారదాది మునులు కూడా సంతోష భరితాంతరం తమ మనస్సులో కృష్ణుడికి నమస్కారం చేసుకున్నారు భీష్ముడు చెప్పిన ధర్మాలన్నీ శ్రద్ధగా విన్న యుధిష్ఠిరుడు పితామహ ఈ లోకంలో చెప్పుకొనవలసిన ఒకే ఒక దైవతం ఏది అందరికీ గమ్యమైన ఒకే ఒక స్థానం ఏది ఎవరిని స్థుతించి అర్చించి మానవులు శుభం పొందుతారు అన్ని ధర్మాల్లోకి ఉత్కృష్టమైనదిగా నువ్వు భావించే ధర్మం ఏది దేన్ని జపించటంచేత మానవుడు మృత్యు సంసారాల బంధనం నుండి విముక్తుడవుతాడు అని భీష్ముణ్ణి ప్రశ్నించాడు కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం శుభం కోధర్మర్మాణ పరమో మొ్యూ జన్మ సంసారబంధనా భీష్ముడు ఈ ప్రశ్నలకు సమాధానంగా యుధిష్ఠిరునికి అక్కడున్న వాళ్ళందరికీ సాక్షాత్ నారాయణుడైన కృష్ణుని సమక్షంలో అతి పవిత్రమైన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించాడు యుతిష్ఠుడు అడగ్గా భీష్ముడు ప్రతిదినమూ సాయ్రాత కాలలో స్మరింపదైన దేవర్షుల పేర్లు రాజర్షుల పేర్లు చెప్పి గాయత్రీ మంత్ర జప ప్రాశస్త్యాన్ని కూడా విశదీకరించాడు బ్రహ్మర్షుల మహత్వం సదాచారవంతులు తపశ్యాలు అయిన బ్రాహ్మణుల మహత్వాన్ని వర్ణిస్తూ భీముడు యుధిష్ఠిరుడికి కార్తవీర్యార్జునుడి వృత్తాంతం చెప్పాడు మాహిష్మతీపురంలో వేయి బాహువులు గల కార్తవీర్యార్జునుడనే మహాబలశాలి అయిన రాజు ఉండేవాడు అతడు భూమండలంలోని అన్ని ద్వీపాలు కూడా పాలించాడు అతడు ఏదో కారణవశం చేత తన ధనం అంతా దత్తాత్రేయునికి ఇచ్చివేశాడు దత్తాత్రేయుడు సంతోషించి మూడు వరాలు కోరుకోమన్నాడు మొదటిది నేను యుద్ధరంగంలో ఉన్నప్పుడు నాకు వెయ్యి బాహువులు ఉండాలి రెండవది వాటితో సమస్త భూమండలాన్ని జయించాలి మూడవది అలా జయించిన భూమిని ధర్మానుసారం పాలించాలి ఈ రకంగా కార్తవీర్యార్జునుడు మూడు వరాలు కోరి నేను ఎప్పుడైనా నేను ఎప్పుడైనా అమార్గంలో నడుస్తూ ఉంటే నాకు సత్పురుషుడు సన్మార్గం ఉపదేశించేటట్లు దాని ప్రకారం నేను ప్రవర్తించేటట్లు నాలుగవ వరం కూడా అనుగ్రహించు అని దత్తాత్రేయుడిని కోరాడు దత్తాత్రేయుడు ఆ నాలుగు వరాలు ఇచ్చాడు ఆ వరాలు పొందిన కార్తవీర్యార్జునుడు భూమండలాన్నంతని వశం చేసుకున్నాడు దానితో అతని మనస్సులో తీవ్రమైన అహంకారం బయలుదేరింది ధైర్యం చేత గాని వీర్యం చేత గాని శౌర్యం చేత గాని విక్రమం చేతగాని తేజస్సు చేత గాని నాతో సమానుడెవడున్నాడు అని అతడు ఉండేవాడు అప్పుడు వాయుదేవుడు అర్జున బ్రాహ్మణోత్తముల తపశ్శక్తి క్షత్రియుల బాహుబలము ఈ రెండూ కలిసినప్పుడే రాజ్యం శాంతి సమృద్ధులతో నిండి ఉంటుంది అందుచేత మహాతపశారుడైన బ్రాహ్మణులను నిందించకూడదు అని బోధిస్తూ అగస్త్య వశిష్టాది మహామునుల ప్రభావం వర్ణించి చెప్పాడు వాయుదేవుడు చేసిన ఉపదేశం వినగానే కార్తవీర్యార్జునుడు అవును నిజమే దత్తాత్రేని అనుగ్రహించేతనే నాకింత బలము లోకంలో కీర్తి లభించాయి గొప్ప ధర్మం ఆచరించాను దత్తాత్రేయ ప్రసాద్రాప్తమిర్ధర్మతో మహాన్ అన్నాడు విద్యాబుద్ధులను గూర్చి యుధిష్ఠులని ప్రశ్న యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు ఎంత బలవంతుడైనా భాగ్యం లేకపోతే ధనం పొందజాలడు దుర్బలుడైన బుద్ధి విహీనుడు కూడా అదృష్టవశం చేతే ధనం లభిస్తూ ఉన్నది కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫలం పొందలేకుండా ఉన్నారు కొంతమందికి పెద్ద ప్రయత్నం లేకపోయినా ఫలం లభిస్తున్నది నీతి శాస్త్రాలు చదివిన వాళ్ళు నీతిశాస్త్రాలు చదివిన వాళ్లు కూడా నీతి ఉంటున్నారు ఏ నీతి శాస్త్రము తెలియని వాళ్లు మంత్రులవుతున్నారు ఎలా అవుతున్నారో తెలియటం లేదు అధీత్యీతి శాస్త్రాటే అనభిచ్చ సాచివ్యం గమితేతున విద్యావంతుడు సుఖం పొందేటట్లయితే అలాంటివాడు వృత్తి కోసం విద్యాహీనుణ్ణి ఆశ్రయించకూడదు కదా కాని ఆశ్రయిస్తున్నాడు దేనికైనా అదృష్టం ఒక్కటే ప్రధానమైనది అన్నట్లు తోస్తూ ఉన్నది దీనికి సమాధానం చెబుతూ ప్రయత్నం చేసినా ఫలం లభించలేదంటే ఇంకా ప్రయత్నం చెయ్యాలని అర్థం అలాంటి వాడు ఉగ్రమైన తపస్సు చెయ్యాలి ఎందువలనంటే విత్తనం నాటకుండా మొక్క మలవదు గదా ఇహ ధనం ఉగ్రం తపస్సమాహే నహ్యనుప్తం ప్రరోహతీ దానం చేస్తే భగవంతుడవుతాడు పెద్దలను సేవిస్తే మేధావి అవుతాడు అహింసచేత దీర్ఘాయుర్ధవంతుడవుతాడు అని పండితులు చెబుతున్నారు దానీయు ప్రాహుర్మనీ అందుచేత ఫలం ఇచ్చేది కేవలం భాగ్యం కాదు పురుష ప్రయత్నమే ఏనాటికైనా భాగ్యరూపంలో ఫలం ఇస్తుంది అని భీష్ముడు అన్నాడు యుధిష్ఠరాజులు హస్తినాపురానికి వెళ్ళుట యుధిష్ఠిరుడు ఈ విధంగా శరతల్పగతుడైన భీష్మ పితామహుణ్ణి పరమార్థ కామ మోక్షాలకు సంబంధించిన అనేక విషయాలను గూర్చి ప్రశ్నించి ఆయన నుండి తెలుసుకొన్నాడు భీష్ముని ఉపదేశాలన్నీ విన్న యుధిష్ఠిరుడు ఇతర రాజులు మునులు మొదలైన వారందరూ చాలా సంతోషిస్తూ మౌనంగా ఉండిపోయారు అప్పుడు వ్యాసుడు భీష్ముడితో రాజా కురు యుధిష్ఠిరుడు నీ ఉపదేశాలన్నీ విని మామూలు స్థితికి వచ్చాడు ఇక ఇతడు సపరివారంగా నగరానికి వెళ్లటానికి అనుమతి ఇ అన్నాడు వ్యాసుడి మాటలు విని భీష్ముడు యుధిష్ఠిరా నీ మనస్సులో శోకాన్ని పూర్తిగా విడిచిపెట్టి నగరానికి వెళ్లి రాజ్య కార్యాలన్నీ నిర్వహించు ప్రజలకు ఆనందం కలిగే విధంగా రాజ్యపాలనం చేస్తూ యజ్ఞయాగాదుల చేత దేవతలను పితృదేవతలను సంతృప్తిపరచు సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరం వైపు తిరగ్గాని మళ్లీ నా అని ధర్మరాజుతో అన్నాడు యుధిష్ఠిరుడు సరే అని భీష్మునికి అభివాదనం చేసి గాంధారి ధృతరాష్ట్రులతోనూ తల్లి కుంతితోనూ సోదరులతోనూ కృష్ణుడితోనూ ఇతర పరివారంతోనూ కలిసి హస్తినాపురంలో ప్రవేశించాడు యుధిష్ఠిరునితో వచ్చిన వాళ్లందరూ నగరం చేరగానే ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు యుధిష్ఠిరుడు తగు విధంగా రాజ్యపాలనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ యాభై రోజులు నగరంలో నివసించాడు యాభై ఒకటవ రోజున ఉత్తరాయణం ప్రారంభం కాగానే యుధిష్ఠిరుడు నెయ్యి పుష్పమాలలు సుగంధ ద్రవ్యాలు పట్టుబట్టలు చందనం అగరువు అమూల్యమైన రత్నాలు మొదలైనవి ముందుగా పంపి భీష్ముడున్న చోటుకి వెళ్లటానికి బయలుదేరాడు అతని ముందు గాంధారి ధృతరాష్ట్రులు కుంతి ఉన్నారు అతని కూడా భీమాది సోదరుడు కృష్ణుడు విద్రుడు యూత్ ఉన్నారు రాజుతో కూడా వెళ్లవలసిన పరివారం అంతా వెనకనే బయలుదేరి వెళ్లింది యుధిష్ఠుని ముందు భీష్ముని అగ్నులను ఋత్విక్కులు తీసుకుని వెళ్తున్నారు భీష్ముని వద్దకు చేరేటప్పటికే వ్యాసుడు నారదుడు అసిత మొదలైన వాళ్లు ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని ఉన్నారు కొందరు రాజులు చుట్టూ నిలబడి ఉన్నారు రక్షక పురుషులందరూ రక్షిస్తుండగా ఆయన వీర శయనం మీద శయనించి ఉన్నాడు యుధిష్ఠిరుడు అక్కడ ఉన్న మునులందరికీ నమస్కరించి పితామహాని వద్దకు వెళ్లి తన పేరు చెప్పుకుంటూ అభివాదనం చేసి పితామహ నీవు ఆదేశించిన విధంగా నీ అగ్నులను ఆచార్యులను బ్రాహ్మణులను ఋత్విక్కులను కూడా తీసుకుని వచ్చాను నీ కుమారుడు ధృతరాష్ట్రుడు విదురుడు నా సోదరుడు కృష్ణుడు కూడా వచ్చారు కళ్లు తెరిచి వీళ్ళందరినీ చూడు ఈ సమయంలో కావలసిన వస్తు సామాగ్రి అంతా తీసుకుని వచ్చాను అన్నాడు ఆ మాటలు విన్న భీష్ముడు కళ్ళు తెరిచి తన చుట్టూ నిలిచి ఉన్న వాళ్ళందరినీ చూశాడు యుధిష్ఠుని హస్తం పట్టుకుని యుధిష్ఠిరా సరైన సమయానికే వచ్చావు చాలా సంతోషం భగవంతుడైన దివాకరుడు ఉత్తరాయణంలోకి మారాడు బాణాల వాడి అయిన అగ్రభాగాల మీద సేనించ ఉన్న నాకు ఈ యాభై ఎనిమిది దినాలు వంద సంవత్సరాలుగా అనిపించాయి అష్ట పంచాశత రాత్రి నిశితాగ్రేషు యథావర్షతం తౌమ్యమైన మాఘమాసం వచ్చింది ఇది మూడవ వంతు మిగిలిన శుక్లపక్షం అయి అని యుధిష్ఠిరుడితో పలికి తరువాత ధృతరాష్ట్రుణ్ణి దగ్గరికి పిలిపించుకొని అన్నాడు ధృతరాష్ట్ర రాజా నువ్వు అన్ని ధర్మాలు తెలిసిన వాడవు విషయాల్లోనూ నిశ్చితమైన అభిప్రాయం ఉన్నవాడవు మహాపండితులైన సత్పురుషుల సహవాసం చేశావు సమస్త వేదశాస్త్రాల ధర్మశాస్త్రాల అధ్యయనం చేశావు అదంతా అలా ఉంది దాన్ని గూర్చి నువ్వు శోకం చెందకు కృష్ణద్వైపాయుడు చెప్పగా దేవరహస్యం విని ఉన్నావు కదా నీకు నీ పుత్రులెంతో పాండుపుత్రుడు కూడా ధర్మానుసారం అంతే పెద్దల శుశ్రూష చేయటంతో చాలా శ్రద్ధ గలవాళ్లు ఈ పాండవులు వీళ్లను ధర్మాన్ని అనుసరిస్తూ పాలించు ధర్మరాజు పరిశుద్ధమైన మనస్సు గలవాడు అతడు నీవు చెప్పినట్లు వింటాడు ఇతడు మెత్తని మనస్సు కలవాడు గురు భక్తి కలవాడు అన్న విషయం కూడా నాకు తెలుసు నీ పుత్రులందరూ దుష్టబుద్ధి కలవాళ్లు క్రోధలోభాలతో నిండిన వాళ్లు అసూయాపురులు చెడ్డ నడవడికి కలవాళ్లు వాళ్లను గూర్చీ దుఃఖించకు ధృతరాష్ట్రుడికి ఈ విధంగా బోధించి భీష్ముడు కృష్ణుడితో అంటూ ఉన్నాడు భగవన్ దేవదేవేశ సురాసురులచేత నమస్కరించబడేవాడా త్రివిక్రమ శంఖచక్ర కదాధరా నీకు నమస్కారం సనాతనుడువైన పరమాత్మవు నీవు నీవు జీవరూపంతో ఇలా మాకు కనపడుతున్నావు పొండరీకాక్ష నన్నెల్లప్పుడూ రక్షించు నేను వెళుతున్నాను నీవు ఎల్లప్పుడూ పాండవులను రక్షిస్తూ ఉండాలి నీవే వాళ్లకు శరణమైన దుర్బుద్ధి మందబుద్ధి అయిన దుర్యోధనుడికి నేను యత కృష్ణస్తతో ధర్మ యతో ధర్మస్తతో జయ అని వాసుదేవుని సహాయంతో పాండవులతో మైత్రి చేసుకోమని ఎన్నోసార్లు చెప్పాను ఆ మురుడు నా మాట వినలేదు భూమండలాన్నంతటినీ ఈ విధంగా నశింపజేసి తాను నశించాడు మీరిరువురూ బదిరిలో చాలా కాలం నివసించి తపస్సు చేసిన నరనారాయణులనే విషయం నాకు తెలుసు నారదుడు వ్యాసుడు చెప్పారు కృష్ణ నేను ఈ కళేబరాన్ని విడిచిపెడుతున్నాను అనుజ్ఞ ఇయ్యి నీ అనుజ్ఞతో నేను పొందుతాను ోక్షే కళేవర త్వయాహం సమను జ్ఞాతో గచ్చేయం పరమాం గతిం ఆ మాటలు విన్న కృష్ణుడు భీష్ముడితో భీష్మపితామహ నీకు అనుజ్ఞ ఇస్తున్నాను వసువులతో కలిసి ఉండు ఓ మహాతేజాలి నీవీ లోకంలో ఒక్క పాపకృత్యం కూడా చేయలేదు రాజర్షి నీవు పితృభక్తుడవు రెండవ మార్కండేయుడు వంటి వాడవు అందుచేతనే మృత్యువు నీ వశంలో భృత్యుడి వలె వంగి వంగి ఉంటున్నది అన్నాడు కృష్ణుడి అనుజ్ఞ పొందిన భీష్ముడు పాండవులను ధృతరాష్ట్రాదులను ఇతర మిత్రులను సంబోధించి అన్నాడు భరతవంశీయులకు భారతదేశీయులకు భీష్ముడిచ్చిన చివరి సందేశం భరతపుత్రుడారా నేను నా పురాణాలను విడవాలనుకుంటున్నాను అందుకు నాకు ఇవ్వండి మీరెల్లప్పుడూ సత్యాన్ని రక్షించటానికి ప్రయత్నించాలి ఎందుచేతనంటే సత్యమే గొప్ప బలం మీరందరూ ఆత్మ నిగ్రహంతో ఎల్లప్పుడూ క్రూరత్వం అనేది లేనివాళ్లై ఉండాలి వేదరక్షణశీలురై ధర్మతత్వరులై నిత్యమో తపస్సు మీదనే దృష్టి కలవారై ఉండాలి ప్రాణానుసృష్టమిచ్చామి త్రు జ్ఞాతుమర్హథ సత్యవ్యం వత్యం హి పరమం బలం अंद्र भाव्यत्म ब्रह्मण्येधर्मशील तपोन भारत भीष्मू अवा की वाला भारतीय तम कर्तव्या महोन्नत धर्मा उपदेशा तरवात धर्मराजु तो जनाधिप నువ్వు నిత్యము బ్రాహ్మణులను విశేషించి బుద్ధిమంతులైన వాళ్లను ఆచార్యులను ఋత్విక్లను పూజించాలి వాళ్లను ఆదరభావంతో చూడాలి బ్రాహ్మణాశ్చైవే నిత్యం ప్రాజ్ఞాశ్చైవ విశేషత ఆచార్య ఋత్విజ్చైవ పూజనీయ జనాధిపా అన్నాడు భీష్ముడు పాంచభౌతిక శరీరం చజించుట భీష్ముడు ఈ విధంగా పలికి మౌనంగా ఉండిపోయాడు ప్రాణాలను బిగపెట్టి యోగశక్తి చేత ప్రాణశక్తిని క్రమంగా ఊర్ధ్వముఖం చేసి దాన్ని శిరస్సు వైపు తీసుకుని వెళ్లాడు అక్కడ ఉన్న వ్యాసాది మహర్షులు చూస్తుండగానే జరిగిన ఆశ్చర్యకరమైన విషయం ఏదంటే భీష్ముడు ఏ శరీర భాగం నుండి ప్రాణశక్తిని పైకి లాగాడో ఆ శరీర భాగంలో ఉన్న శల్యాలన్నీ వాటంతటవి రాలిపోయాయి క్షణకాలంలో శరీరంలోని శల్యాలన్నీ రాలిపోయి శరీరం నిశల్యమైపోయింది వాసుదేవుడు ఇతర ఋషులు అక్కడున్న వాళ్లందరూ కూడా ఇది చూసి చాలా ఆశ్చర్యం చెందారు తృష్టా విస్మిత వాసుదేవపు సహతైర్ముని సర్వైస్తా వ్యాసాది విధంగా యోగబలంచేత భీష్ముడు శీర్షస్థానం వరకు తీసుకుని వచ్చి నిరోధించిన ఆత్మ శిరస్సును భేదించుకుని పైకి వచ్చి రెప్పపాటు కాలంలో మహోల్కవలే వలె ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానమైపోయింది దేవదందుపులు మోగాయి పుష్పవర్షం కురిసింది సిద్ధులు బ్రహ్మర్షులు సంతోషాతిశయంతో సాధు సాధు అంటూ అభినందించారు విదురుడు పాండవులు యథావిధంగా అవర్ధ్వదేహికారు అందరూ గంగలో దిగి జలతర్పణాలు అందజేశారు పుత్రశోకంతో బాధపడుతున్న గంగను కృష్ణుడు ఓదార్చాడు అందరూ కూడా గంగానదీ తీరం చేరారు అనుశాసన పర్వం సమాప్తం మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన మహాభారత సార సంగ్రహంలోని అనుశాసన పర్వాన్ని శ్రవణం చేశాం ప్రవచనం చెప్పింది తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోలి సుబ్బావధాని గారి కుమారుడు డాక్టర్ గోలి ఆంజనేయులు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో